ఈ సత్త నేను వేరే ఉన్నాను అనే ఈ భావన ఏదైతే కలదో దానిని నీకు సమర్పించి వేయించున్నాను అదే అన్నారు శంకరుడు ప్రవిష్య చ అనన్యాత్మవ భవాని ఇత్య ప్రవిశ్య నీలో ప్రవేశించి అనన్య ఇంకా నీకంటే వేరుగా నేను మిగులు ఉండను అంటే భవాని మీ స్వరూపంలో కలిసిపోతారు ఇంకా ఆ తర్వాత నేను వేరే ఉన్నాను అని చెప్పే ప్రసక్తి ఉండదు ఇది ఓంకారము చేతను సాధ్యం అవుతుంది ఇలా కూర్చుని ఉంటారు నేను కూర్చున్నాను నేను ఇక్కడ జపం చేయడం కోసం కూర్చున్నాను అని నేను ఉంటుంది కళ్ళు మూసుకుంటారు ఇదిగో నేను ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను నేను ఉంటున్నాను ఎందుకు కళ్ళు మూసుకున్నానో తెలుసుకుని ఉండేటువంటి నేను అలా స్పష్టంగా ఉంటుంది అప్పుడు హృదయ స్థానంలో ఓంకారం ఉదయించినట్టుగా మనం భావన చేయాలి నిజానికి ఇక్కడి నుంచే ఉదయిస్తుండదు ఎక్కడ ఇక్కడి నుంచో ఇక్కడ భావన చేస్తున్నట్టు ఏం కాదు దమింగ్ ఫ్రమ్ హీరో ఓన్లీ యు హగ్నైజ్ ఇట్ సో ఓ ఆ ఓంకార ధ్వని మీద మనస్సు ఎప్పుడైతే కేంద్రీకరిస్తారో ఆ ఓం ప్రారంభం చేసేప్పుడు ఇదిగో ఓంకారాన్ని ఉచ్చరించి వాడను నేను నా మనస్సుని ఓంకారం మీదే నిలపాలి అని నేను ఉంటుంది కానీ ఓంకారము ప్రొసీడ్ అవుతూ ఉంటే అనేది విలీనమైపో మీరు మకారంతో ఎండ చేసి సైలెన్స్లోకి వస్తారు చూడండి ఆ సైలెన్స్లో అహం ఉండదు అహం ఉంటే సైలెన్స్ ఏంటండి అహం ఉంటే సైలెన్స్ ఉంటుందా పిల్లవాడు ఆడుతూ ఉంటే చాలా సైలెన్స్ ఉండదు వాడిని నిద్రపోతేనే సైలెన్స్ ఆ రకంగా అహం ఎప్పుడైతే విలీనం అయిపోయిందో అప్పుడే మైండ్కి సైలెన్స్ అనేది సాధ్యం కాబట్టి ఆఫ్ సైలెన్స్ వీ ఆల్వేస్ టాక్ ఆఫ్ దైలెన్స్ ఆఫ్ దిండ్ సార్ ఈ చీమలు ఎర్ర చీమలు అండి నల్ల చీమల వల్ల హాని పోవడానికి ఇంకా మరో ఉపాయమే లేదు అసలు చాలా విషయం అది ఇది నేను కథోపనిషత్తులో విస్తారంగా చెప్పాను ఈ విషయం అంటాను త్వభగ ప్రవిశాని తర్వాత సమాగ ప్రవిశ స్వాహ సో హే భగ మా అంటే మాం ప్రవిశ ప్రవేశించుము అదే శంకర్లుంటున్నారు అందాము సహావమీ మా భగ ప్రవిశా ఆవయోరేకమే అస్ ఓ హే భగ నేను నీలో ప్రవేశిస్తాను నీవు నాలో ప్రవేశించు అంటే నీవు నాలో ప్రవేశించు అంటే యు జస్ట్ ఎన్గల్ఫ్ మీ నన్ను నీలో విలీనం చేసేసుకో అంటే నా ప్రయత్నం చేతనే సర్వము సిద్ధిస్తుందని అనుకోకూడదు సో శరణాగతి చేయాలంటే ఈశ్వరుని అనుగ్రహం ఉండాలన్నారు శరణాగతి అంటే మాట్లాడి మా ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి డిజైర్స్ అండ్ ఫియర్స్ని అన్నిటినీ కూడా పరిత్యాగం చేయాలి అది ఎంత ఉన్నతమైన మానసిక స్థితి అంటే యు జస్ట్ కాంట ఇమాజిన్ ఇట్ ఇట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ థింగ్ అది ఎంతో గొప్ప సంస్కారం ఉంటే దాన్ని సిద్ధించదు అలాగంటే శరణాగత లక్షణం సిద్ధించాలి అంటే వాడికి ఈశ్వరానుగ్రహం నిండా ఉండాలి పుష్కలంగా ఉండాలి అంచేతనే హే ఓంకారమా ఇదిగో నేను నీలో విలీనం అవుతున్నాను అలా అన్న మళ్ళీ నేనంత పని చేయలేకపోతానేమో నువ్వు నన్ను నీలో విలీనం చేసుకో నువ్వొచ్చి నా నాలో కలిసిపో నేను నీలో కలిసిపోతాను అంటే మన ఇద్దరికీ ఐక్యమే అవుగాక అని ఓంకార ప్రతిపాద్యమైనటువంటి ఈశ్వర భావన విచ్ అమౌంట్స్ టు ద సైలెన్స్ ఆఫ్ ది మైండ్ సమాధి అనో సమాధి అంటే ట్రాన్సర్ స్మూన్ అన్నట్టుగా వ్యాఖ్యానం అలాగే చెప్తూ ఉంటారు లోకం బట్ అది కాదు సమాధి అంటే నెవే దట్ ఈస్ ఆల్సో దే బట్ వేదాంతులు చెప్పే సమాధి గీతలో చెప్పే సమాధి ఏమిటంటే మనస్సు సైలెంట్గా ఉండడం మౌనం మనస్సు యొక్క ఏ సైలెన్స్ కలదో అదే సమాధి సమయ ఆధీయతే మనహా అస్మిన్ ఈ మనస్సును తీసుకువెళ్ళి తన స్వరూపమైన ఆత్మలో విలీనం చేసేట మనసు తన చెంచల్యాన్ని పోగొట్టుకునే ఉపాయం అదొక్కటే మరో ఉపాయం ఇంకేమీ లేదు సో అది సమాధి కనుక హే ఓంకారం ఓంకారము యొక్క సహాయంతో మనము ఈ అమనీ భావము అంటారు భావము మన మనస్సు లేకుండా చేసేటం ప్రతిపాదన ఆ పదం ఆయన వాడారు అమనీ భావ అని మాండిక్య కారికల్లో కాబట్టి ఈ అమణీభావము అనే స్థితి నాకు సిద్ధించుగాక అంటే అహంకారము ఓంకారములో విలీనముగుగాక ఆవయో ఏకత్వమే వాస్తు తర్వాత తస్హస్రశా నిభగాహన్ స్వాహ చూడండి ఈ రెండు వాక్యాలు కలిపి ఒకే వాక్యం కింద అవుతుంది సహస్రశాఖే తస్మిన్వి అని సప్తమే యకవచనాలు అహం నేను భగ నీ ఉపసర్గ ఉపసర్గని ధాతువుతో కలిపేయండి మురుజే ధాతు అంటే ఏధే ఉత్తమ పురుషవచనం నీ ముజే అక్కడ అది ఇక భగా ఉన్నది భగా అంటే ఏమి సమస్య ఉంది హే ఓంకారమా అహం అంటే నేను సో నిభగాహం సరిపడిపోయింది నీ తీసుకెళ్ళి మురుజేలో పెట్టండి భగా అడ్రస్ అహం నేను ఇంకా త్వయీయ నిమృజే అంటే నిమజ్జనమవుతాను నిమజ్జనం అంటే మీకు తెలుసు నిమృజే అనే ధాతువు నుంచే వచ్చింది అంటే నేను నీలో కలిసిపోతాను పైన చెప్పిన విధంగా కోశోసి ఆ పరబ్రహ్మకు కోశము అయి ఉన్నావు నీవు అటువంటి నీయందు ఇంకా ఎటువంటి నీయందు సహస్రశాఖే అనేకములైన భేదములతోటి ప్రకాశించే నీయందు సహస్రశాఖే అంటే చూడండి నిన్న మనం చదివాము ఈ ఓంకారమే అన్ని వాక్కులు అన్ని పదములకు అన్ని అక్షరములకు ఆలంబనము కాబట్టి ఆ ఉ ఈ మూడు కలిసేపటికి ఈ మూడు ఇంటి యొక్క సమాహారమైనటువంటి ఓంకారమే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వాక్కు యొక్క రూపంగా ప్రకటన ఉంటుంది ఎలాగైతే శంకునా సంత ఆ శంకువు శంకు అంటే ఆ షాపును తీసుకొచ్చేటువంటి ఆ పొడకలాంటిది ఒకటి ఉంటుంది చూడండి అదే బ్రాంచెస్ కింద విడిపోయి మొత్తం పర్ణానికి అంతకీ కూడా శా రసాన్నిస్తుంది అదేవిధంగా ఇక్కడ బయలుదేరి పెదవుల వరకు ముక్కుతో సహా కలుపుకుని ఉన్నటువంటి ఈ ఓంకారం అనే శంకు మొత్తం ఈ వాక్కు యొక్క యంత్రము ఈ వాగ్యంత్రము ముఖము ఈ సా స్థానాలన్నింటిలోకి అదే వ్యాపించి ఇక్కడ నుంచి ఉచ్చరింపబడే ప్రతి స్వరాన్ని కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎన్ని రకాల పదాలను ఉచ్చరించవచ్చు సహస్రశా అనంతములైన సహస్రశబ్దానికి అనంతము అని అర్థం పదములను ఇక్కడి నుంచి మనం ఉచ్చరించడానికి అవకాశం ఉంటుంది అవన్నింటినీ కూడా ఓంకారము వ్యాపించి ఉన్నది తస్మిన్ సహస్రశాఖ అహం నిమృజే స్వాహ నేను ఎప్పుడు ఏ పదాన్ని ఉచ్చరించినా లౌకిక పదం కాని వైదిక పదం కానీ ఏది ఉచ్చరించినా ఓ ఓంకారమా అది నీ చేతనే వ్యాప్తమై ఉన్నది అది నీ యొక్క స్వరూపమే అటువంటి నీ ఎందు నేను నిమురుజ స్వాహా నిమజ్జనము చేసుకుంటున్నాను నిముజే అంటే శంకరుడు శోధయామి స్నానం చేస్తున్నాను స్నానం చేయడం దేనికండి శుద్ధి కోసం నిమ నిమజ్జనం అంటే తరగే మునకలు ఓ మునక వేస్తారు గంగలం ఎందుకంటే శుద్ధి కోసం ఎటువంటి శుద్ధి అంటే దేహశుద్ధి మనశ్శుద్ధి రెండింటికి కూడాను స్నానం చేసే ఇది వల్ల ముందు ఫిజికల్గా దేహం శుద్ధం అవుతుంది ఆ తర్వాత మనస్సు కూడా ఆటోమేటిక్గా శుద్ధమవుతుంది సో ఎప్పుడైతే మీరు ఓం అని భావన చేస్తారో ఓంకారాన్ని భావన చేస్తారో మీ మనస్సు అంతా శుద్ధమైపోతుంది మనస్సులో ఉన్నటువంటి పాపములు పాపములు అంటే ఇది వెస్టర్న్ పాపాలు కావు సిన్ కాదు ఇది సో వర్రీస్ కాన్ఫ్లిక్స్ సారో పెయిన్ సఫరింగ్ డిజైర్స్ ఫియర్స్ ఇవన్నీ పాపములు అనబడతాయి ఇవన్నీ కూడా శోధన అయిపోతాయి క్లీన్ అయిపోతాయి భాషను చూడండి తస్మిన్ పై సహస్రశాఖే బహుభేదే సో నా యొక్క పాపకృత్యములను కృత్యముల ఆలోచనలు మనస్సుకు సంబంధించినటువంటి తప్పు భావనలు వీటినన్నింటినీ కూడా నేను మీ ఎందు శోధన చేసేస్తున్నాను ఎందుకంటే మనం ఏదైనా తప్పు పని చేసాము ఆ కార్యం తప్పుడు ఆలోచన ఉంటుందండి మనస్సు తప్పుని సంకల్పించి అదే కార్యరూపంగా మనకి వ్యక్తమవుతుంది కాబట్టి పాప కార్యము ఉంది అంటే వెనకాల మనస్సులో పాపపు ఆలోచన ఉన్నది అని అర్థం పాపపు ఆలోచన లేకుండా మీ వల్ల ఏదైనా పని పొరపాటు పని అయిందనుకోండి దానికి మీ కర్తృత్వం ఉండదు మీరు నడిచి వెళ్తూ ఉంటారు కాలు కింద ఏదో పడి చచ్చిపోతుంది దాంట్లో మీకు పాపం ఆ చీమను చూసి కాలు చెప్పు పైకెత్తి దాన్ని ఎత్తి మీద వేశారనుకోండి ఆ పాపం తప్పనిసరిగా కాబట్టి పాపము అన్నది ముందు మనస్సు నుంచి వస్తుంది సో పాపకృత్యాన్ని శోధయా ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని భావన చేశారో మనస్సు దాంట్లో విలీనమైపోతూ ఉంటే దాంతో బాటుగా ఆ మనస్సులో ఉండేటువంటి చెడు సంస్కారాలు వాసనలన్నీ కూడా విలీనమైపోతాయి ఆ విధంగా నేను పవిత్రుణ్ణి అవుతాను తర్వాత అందాము యథాప్రవతీ హర్జరం ఏం మాం బ్రహ్మచారిణా రావ స్వాహ అదంతా కలిపి ఒక ఆహుతి స్వాహతో అంతమైంది కదా సో చాలా సింపుల్ మీరు ఈజీగా అర్థం చెప్పచ్చు పెద్ద శ్రమేం కాదు అంటే ఓ ధాత అంటే ఓంకారానికే సంబోధన అంటే పోషించేటువంటిది పరమేశ్వరుడే కదండి పోషించేవాడు సో సర్వమును పోషించే ఓంకార వాచ్యమైన ఓ పరమేశ్వరుడా అది అడ్రస్ తర్వాత స్వాహ సరేవును ఆయంతు వచ్చెదరుగాక ఎవళ్ళు బ్రహ్మచారిలో ఉందిగా అక్కడ ఆయంతు ఎవ ఎక్కడికి రావాలండి మాం ఆయ్ నా వద్దకు వచ్చేదరుగా ఎక్కడి నుంచి రావాలి సర్వత అన్ని వైపుల నుండి అటు రిస్తా నుండి లేకపోతే పోనీ హైదరాబాద్లో కూర్చుంటే ఇటు అల్వాల్ నుంచి అటు సికింద్రాబాద్ నుంచి అటు నుంచి ఇటు నుంచి అన్ని వైపుల నుంచి బ్రహ్మచారులు అంటే వేదమును అధ్యయనం చేసేవాళ్ళు జ్ఞానమునందు ఇచ్చగలవారు అన్ని వైపుల నుంచి వచ్చేదారుగా కానీ ప్రార్థిస్తున్నారు ఈ విధంగా వచ్చేదురుగాక ఏవమ్మా భాష్యకారులు చెప్తారు ఏవమ్మాం బ్రహ్మచారిణ తాత సర్వత ఆయన్ స్వాహా ఎలా రావాలో తెలుసునా యథా ఆపహ ప్రవత యంతి యథా ఏ విధముగానైతే ఆపహ జలములు ప్రవతాహ పల్లము వైపు ప్రవహి ఎంతి వెళ్తాయో జలాలు పల్లానికి నీరు పళ్ళమెరుగు అన్నట్టుగా ఇంకా ఎలా రా అలాగ బ్రహ్మచారులందరూ నా దగ్గరికి వచ్చేసేయాలి వచ్చేస్తారు నేను సందేహమా ఎందుకంటే జ్ఞానము ఉన్న చోటికి జనువులు చక్కగా ఆకర్షింపబడతారు మనం ఏదైనా విసుక్కుంటూ ఉంటేనో తిరుగుతుంటేనో వచ్చి వాడు రావడం అనేసి వెళ్ళిపోతారు ప్రేమపూర్వకంగా ఆ ప్రేమకి ఆకర్షణ శక్తి ఉంటుంది అలాగే జ్ఞానానికి కూడా అలాంటి శక్తి ఉంటుంది జ్ఞానం వేరు ప్రేమ వేరు కాదు అవన్నీ ఒకటే ఇంకా ఎలా రావాలో తెలుసినా యథామాస అహర్జనం సో అహర్జరం అంటే సంవత్సరం చిత్తరు శంకర్లు ఈ సంవత్సరం చుట్టూ నెలలు చేరుకుని ఉంటాయి మీరు వృషనామ సంవత్సరము అనగానే చైత్రమాసం వైశాఖ మాసం శ్రావణ మాసం భాతుపతి మాసం ఇవన్నీ వచ్చేస్తాయి దానికి దాని చుట్టూ వచ్చేస్తాయి లేకుండా అలాంటి నెలలు లేకుండా సంవత్సరం ఏమి కదా సో సంవత్సరం చుట్టూ పన్నెండు నెలలు ఉంటాయి పంచాంగం తీస్తే చలా నా సంవత్సరం పంచాంగమోని తీస్తే పన్నెండు నెలలు ఉంటాయి దాంట్లో సంవత్సరం ఒక్కటే ఉండొచ్చు కదా ఈ నెలలు లేకుండాను అంటే అలా ఉండదు క్యాలెండర్ తీగానే పన్నెండు కాగితాలు ఉంటాయి దాంట్లో ఆ విధంగా అలా నా గురువుగారు అనేప్పటికీ పన్నెండు మంది విద్యార్థులు పన్నెండు అంటే ఉంటే ఏదో సంఖ్య చాలామంది విద్యార్థులు ఆయన చుట్టూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆయనకి పది మందికి పాఠం చెప్పినటువంటి పుణ్యం అప్పుడే ఆనందము విద్యార్థులకు ఏమో క్షేమం కలుగుతుంది వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు సమాజానికి కూడా ఈ సమా ఈ విజ్ఞానం యొక్క ఫలితము లభిస్తుంది సో ఆ కావాలి అని ప్రార్థన భాషను చూడండి యథా ఆపహ ప్రవత ప్రవణవత నిన్నవత దేశేనా ఎంతి గంతి అంటే ఏ విధముగానైతే ఆపహా జలములు ప్రవత ఎంతి ప్రవత అంటే ప్రవణవత ప్రవణము కలిగిన ప్రవణము అంటే పల్లం నిమ్నవత నిమ్నా అంటే పల్లం పల్లెము కలిగిన దేశేన స్థానము గుండా పల్లము ఉన్నటువంటి చోటు గుండా ఎంతి గెచ్చి ఎగ్జాంపల్ సింపుల్గా తెలుసుకున్నాను తర్వాత అహోరివర్తమానోకా అస్మిన్ జీర్యంతి అంతర్భవంతి అహర్జర అనే పదాన్ని వ్యాఖ్యానం చేసుకున్నారు అహర్జర సంవత్సర అహర్జర అహర్జర అంటే సంవత్సరం ఏమిటి ఆ పదానికి అర్థం ఎలా వచ్చింది అంటే అహోభి జరయతి ఇది అహర్జర అహోభి అంటే దినములచే జరయతి పక్వము చేయుచున్నది వృద్ధము వృద్ధా వృద్ధావస్థలోకి తోసివేయుచున్నది కాబట్టి అహర్జర సో ఓ రోజు తర్వాత ఇంకో రోజు ఇంకో రోజు ఇంకో రోజు అలాగా ఈ రోజులు అనేటువంటి వాటిని ఆధారంగా చేసుకుని మనల్ని వృద్ధావస్థలోకి వృద్ధాప్యంలోకి తోసేస్తోంది ఏమిటది సంవత్సరమే అహోభి పరివర్తమాన రోజులతోటి గిరగిరగిరా తిరుగుతో టైం ఎప్పుడు సైక్లిక్గా ఉంటుంది టైం స్ట్రైట్ లైన్ కాదు టైం ఎప్పుడు సైక్లిక్ సో అలా తిరుగుతో లోకాన్ అంటే జనాన్ని చెత్త లోక అంటే మనుష్య ప్రాణులు ప్రాణులను జరయతి మృత్యు వైపుకి తీసుకు వెళ్ళిపోతోంది కాబట్టి దానికి అహర్ జరహ అంటే సంవత్సర ఓ సంవత్సరం అయిపోయిందండి రెండు వేల ఒకటి అయిపోయింది రెండు వేల రెండుకు వచ్చాం అంటే న్యూ ఇయర్ సెలబ్రేషను ఏమిటి సెలబ్రేషను న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం ఎందుకు న్యూ ఇయర్ నువ్వు తీసుకొచ్చావా న్యూ ఇయర్ని అలా తోసి తోసి తోసి టూ థౌజండ్ వన్ అంతా అవగొట్టి టూ అచీవ్మెంట్ దేని సెలబ్రేషన్ అలా ఏమన్నానా మనమేం తోయలేదు దీన్ని సూర్యభగవానుడు తోసుకుంటూ వస్తున్నాడు ఆయన సెలబ్రేట్ చేసుకోవాలి లేదా మనమేం చేయాలి ఆయనకి దండం పెట్టి ఓహో ఓ ఏడాది తోసేసేవాని ఆయన సంతోషం ఇవి కొంచెం ఆరోగ్యం భాస్కరాజిచ్చేది రాబోయే సంవత్సరం కులాసాగా అట్టి పెట్టు నేను ఏదైనా కొంత సాధన చేసుకుంటాను ప్రార్థన చేయాలి సెలబ్రేషన్ దేనికి సెలబ్రేషన్ ఏదైనా నేను అచీవ్ చేస్తే దానికి సెలబ్రేషన్ దీంట్లో నా అచీవ్మెంట్ ఏముంది టూ అయిపోయి టూ థౌజండ్ టూ వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ అచీవ్డ్ ఎనిట్ ఐ హెవ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ పైగా నాకున్నది కొంత పోయింది ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినప్పుడే మృత్యువు ఇంకా బాగా దగ్గర అయ్యాము సో అహర్జర అంటే సంవత్సర అరుడ ప్రశ్న అని తైత్రి ఒక వనం ఒకటి ఉంది దాంట్లో అనువాకం ఒకటి ఉంది మంచి అనువాకం అది బాగా అసౌ అసౌయో తపనుదేతి స భూతనాం ప్రాణనాదా యోదేతి అసౌయో ఇదిగో దొరికింది ఇదిగో ఈ సూర్యుడు బాగా వేడిగా ఉదేతి ఉదయిస్తున్నాడు వేడిని కలిగిస్తూ ఉదయిస్తున్నాడు స సర్వేషాం భూతానాం ప్రాణానాద యోదేతి సమస్త ప్రాణుల యొక్క లాగేసుకుంటూ ఉదయిస్తున్నాడు ఉదయించేడు అంటే మన ఆయుర్దాయం వెళ్ళిపోయింది అక్కడ అసౌయోస్తతి సాయంకాలం ఎప్పటికీ అస్తమిస్తున్నాడు ఇప్పుడు ఎలా భూతానాం స సర్వేశాం భూతానాయమేతి సమస్త ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని తీసేసుకుని ఆయన అస్తమిస్తున్నాడు అసౌయ ఆపూయతి స భూతానాం ఒక సంవత్సర కాలాన్ని నింపుతున్నాడు రోజులతోటి ఎలా నింపుతున్నాడు సమస్త ప్రాణుల యొక్క ఆయుర్దాయాలని లాగేసుకుని ఆ కాలాన్ని నింపుతున్నాడు అంటూ ఈ విధంగా ఒక చక్కటి చంద్రుడికి అది అసౌయ ఆపూరియతి చంద్రుడు నిండుతున్నాడు స సర్వేషాం భూతానం అసౌయో పక్షీయతి సూతానా ప్రాణైరీ అని ఓ అనువాకం చంద్రుడు తగ్గిపోతున్నాడు చంద్రుడు తగ్గిపోతున్నాడు సరే మన ఆయుర్దాయం తగ్గిపోతుందండి పూర్ణిమా అమావాస్య పూర్ణిమా అమావాస్య అయిపోయిందాయం ఇలాగే అయిపోతూ ఉంటుంది ఎనీవే అహర్జర అంటే ఆకారేత సంవత్సరము ఉనబడుతుంది లేదా ఇంకో విగ్రహ వాక్యం అహాని వా అస్మి అంతర్భవంతి అహాని అస్మిన్ జీర్యంతి అస్మిన్ అంటే ఈ సంవత్సరంలో అహాని రోజులు దినములు జీర్యంతి అంటే అంతర్భావమును చెందుతున్నది అంతర్గతములు అవుతున్నది సో ఆల్ ది డేస్ ఆర్ గెటింగ్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ ఇయర్ దోర్ ఆ విగ్రహ వాక్యాన్ని సంవత్సరానికి అహర్జర ఓకే సో అహర్జర శబ్దానికి ఎంత వ్యాఖ్యానం చేయాల్సి వచ్చిందో ఇప్పుడు సెంటెన్స్ కొద్దాం యథా మాసా అహర్జరం యథ అంటే ఎలాగైతే మాసాహ నెలలు అహర్జరం ఎంతి అంటే సంవత్సరం చుట్టూ అల్లుకుని ఉంటున్నాయో సంవత్సరాన్ని అంటిబెట్టుకుని ఉంటున్నాయో చైత్రమాసం అంటే సంవత్సరం లేకుండా చైత్రమాసం ఉంటుందా వైశాఖ మాసం శ్రాష్ట మాసం ఆషాఢ మాసం సంవత్సరం ఉండాలి ఉంటే ఇవన్నీ ఉంటాయి సో ఆ విధంగా నెలలు పన్నెండు సంవత్సరాన్ని అంటిపెట్టుకుని ఉన్న తీరున ఈ బ్రహ్మచారుచ్చి బ్రహ్మచారులు అంటే పెళ్ళికని వాళ్ళు అనుకున్నారు చదువుకుని విద్యార్థులు అని పెళ్లికి దానికి సంబంధం లేదు బ్రహ్మ చరతి ఇది బ్రహ్మచారి బ్రహ్మ చరతి అంటే అధ్యయనము చేస్తున్నారు సో వేదాధ్యయనం చేసేటువంటి విద్యార్థులు చక్కగా నన్ను ఆ అంటి అంటిపెట్టుకుని ఉండాలి అని ఈ కోరికలో తప్పేం లేదు ఈ రోజుల్లో ఏ పాఠం చెప్పకుండానే అసలు పాఠం అనేది ఏమీ చెప్పకూడదు జ్ఞానం అనేది ఎదరవాడికి అందించే పని లేదు అసలు ఊరికే పై పై కబుర్లు సూపర్ఫిషియల్ కబుర్లు చెప్పేస్తూ ఉన్నాడు చెప్పేసి నా చుట్టూ చేరిపోవాలి అని ప్రార్థించిన దానికంటే ఇది నయమే దిస్ ఈజ్ మచ్ బెటర్ ఇది ఒక గృహస్థివే తర్వాత తం యసాంతి మాం బ్రహ్మచారిణే ధాతా మాం ఆయన్ ఆగచ్చంతు మాసములు ఏ విధంగా సంవత్సరం చుట్టూ వెళ్తున్నాయో ఏం ఇదే విధంగా ఏం అంటే ఈ విధంగా అంటే సృష్టించువాడు పోషించువాడు సర్వస్వ విధాత సర్వప్రాణులను పోషించే ఓ పరమేశ్వర ఏమిటండి ఓంకారం కదండి అంటే ఓంకారమే సాలగ్రామే విష్ణువు ఓంకారమే పరమేశ్వర లేకపోతే సర్వ వాంగ్మయమును పోషించేది ఓంకార మొత్తం వాంగ్మయమంతా కూడా శబ్దజాలమంతా కూడా ఓంకారము ఓంకారము వలననే పోషింపబడుతూ ఉన్నది సో మాం ఆయను ఆగచ్చంతు నా వద్దకు వచ్చేదరుగాక సర్వత అంటే సర్వ దిగ్య నుండి నా వద్దకు వచ్చేదరు కాక స్వాహ అంటే నాలుగు నలుగు వైపుల నుంచి వస్తే అదో శోభ సో ఎందుకంటే అనేక కల్చరల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి సో అటువంటి సెన్సిటివిటీ ఉండాలి ఏదో మేము పట్టుకున్న పద్ధతే కాకుండా నాలుగు వైపుల నుంచి వచ్చారనుకోండి ఆయా కల్చరల్ ఇన్ఫ్లెక్షన్స్ ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకోవచ్చు చేసుకుని ఈ జ్ఞానాన్ని అన్ని సంస్కృతులకి కూడా అందజేయదగ్గ జ్ఞానం ఇది కేవలం ఏదో ఒక సంస్కృతికి మాత్రమే పరిమితమైంది కాదు కదా యూనివర్సల్ నాలెడ్జ్ అందు గురించి సర్వత ఆయుద్దు ఒకప్పుడు దక్షిలలో దక్షిల నలందా విశ్వవిద్యాలయాలకి అరబ్ దేశాల నుంచి గ్రీక్ రోమన్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎల్లోరా కే ఉన్నాయి అక్కడ వాళ్ళు గోడల మీద బొమ్మలు ఉంటాయి దాంట్లో ఒక బొమ్మలో ఓ రాజు ఉంటాడు ఆ రాజు యొక్క కోర్టు బొమ్మది ఆ కోర్టులో ఈజిప్ట్ వాడు ఉంటాడు రాజు కోర్టులో అందరూ ఇండియన్స్ ఎలాగో ఉంటారు ఆ గైడ్ చూపిస్తాడు అదో ఆ చూడండి అని చూపించి దాంట్లో ఈజిప్షియన్ గుర్తుపెట్టు ఈజిప్షియన్ దట్ ఈజిప్షియన్ హాస్ కమ్ టు ది కింగ్స్ కోర్ట్ యునో వై బికాజ్ ఆ కోర్టులో మంచి మంచి పండితులు ఉన్నారు అందుకోసం వచ్చాడు అదే ఆ ఎల్లోరా బొమ్మల్లో టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ బొమ్మలు అక్కడ ఉన్నాయి ఆ బుద్ధిస్ట్ సంబంధించినటువంటి బొమ్మలు సో ఆ విధంగా అన్ని వైపుల నుంచి విద్యార్థులు రావాలి మీరు కోయంబత్తూరు ఆశ్రమానికి వెళ్తే అన్ని వైపులని ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటారు ఇటలీ వాళ్ళు ఉంటాడు అన్ని వైపుల నుంచే ఉంటారు నేను సెలవుస్బర్గ్ లోక క్లాసెస్ చెప్తూ ఉంటాను ఎక్కడెక్కడి నుంచో వస్తారు రకరకాలు వస్తారు వాళ్ళు ఆ జుట్లోవి చూస్తే ఒకప్పుడు ఆశ్చర్య వస్తుంది వెలుగుతాం మన దగ్గర వేదాంతం చదువుకుందుకే వచ్చారా అని డౌట్ వస్తుంది కానీ శ్రద్ధగా చదువుకుంటారు సో బ్లాక్ పీపుల్ వస్తారు జూయిష్ పీపుల్ వస్తారు ఆల్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ప్లేసెస్ వస్తారు ఆస్ట్రేలియా నుంచి వస్తారు ఇటలీ నుంచి వస్తారు రకరకాలుగా వస్తారు సర్వత ఆ జంతు అది అలా ఉండాలని ప్రార్థన మా దగ్గర ఉన్న విద్య మాదే ఇంకెవరికి దీంట్లో భాగంగా ఉండకూడదు అని అలా ఉండకూడదు ఈ హో ఎక్స్పాన్సివ్గా ఉండాలి ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయిపోయిందో అప్పుడే పాడైపోతుంది ఇట్ గెట్స్పాయిల్ ఎక్స్పాన్సివ్గా ఉంటే పవిత్రంగా ఉంటుంది తలుపులు తీసి పెట్టుకుంటే స్వచ్ఛంగా గాలి అది వేస్తూ ఉంటుంది తలుపులు పెట్టుకుంటే లోపలికి ఎవరు రాకూడదు అన్నట్టుగా పెట్టుకున్నారనుకోండి లోపల కూడా వాతావరణం కలుషితం అయిపోతుంది అలా ఉండకూడదు ఎనీవే తర్వాత ప్రతి వేషోసి ప్రమాపద్యస్వా భాష్యం చూసేస్తే మీకు తెలిసిపోతుంది వాక్యం అందాము ప్రతివేషన స్థానం ఆసన్నం గృహం ఇష అంటే ఇల్లు అండి స్థానం దేశానికి కొంచెం విషయాన్ని తీసుకునే అదే అంటున్నారు ఆయన స్థానం చాలా కష్టపడి ఉన్నాడు మనిషి మానవుడు సంసారంలో అనేక కష్టాలు పడ్డాడు రోజంతా బ బజారంతా తిరిగాారండి సాయంకాలం అయిపోయి ఎక్కడో కొంచెం నడువు అనుకో ఇల్లు ఉండాలా అలాగా సో ఇక్కడ మానవుడు సంసారంలో అనేకములైన దుఃఖములను అనుభవిస్తూ అనేకములైన టెన్షన్స్ మానసికములైన టెన్షన్స్ని ఫీల్ అవుతూ ఉంటాడు సో ఈ టెన్షన్స్ నుంచి వాడికి విశ్రాంతి కావాలి విశ్రాంతి తీసుకుని ఇల్లు ఒకటి కావాలి శ్రమాపనయన స్థానం ఆ ఇల్లు దగ్గరగా ఉండాలి ఇక్కడ సపోజ్ సాయంకాలం ఆరు గంటల దాకా పనిచేసాను అనుకోండి ఇల్లు యాభై మైళ్ళు దూరంలో ఉందనుకోండి రెండు గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలంటే ఎంతో శ్రమైపోతుంది ఆ ఇల్లు దగ్గరగా ఉంటే తొందరగా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు అలాగే ఈ సంసారంలో కష్టపడ్డ మనిషికి దగ్గరగా ఉన్నటువంటి విశ్రాంతి స్థానము ఓంకారము మనస్సుకి విశ్రాంతి స్థానం మనస్సుకి కోపం ఉందనుకోండి కోపంలో మనస్సు చాలా క్లేశాన్ని పొందుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి కోపం వచ్చినప్పుడు ఎవట స్టెప్ అసైడ్ ఫ్రమ్ యాంగల్ అది ఎలా సాధ్యమవుతుందంటే తలుపు వేసుకుని లోపల గదిలో కూర్చోడం పూజ గదిలోనో లేకపోతే ఏదో గదిలో ఎవరిని రానివ్వకుండా చీకట్లో కూర్చోడం కూర్చుని ఓంకారాన్ని భావన చేయాలి భావన చేస్తే కోపం మనస్సులో దుఃఖం ఉందనుకోండి అలాగే టెన్షన్ ఉందనుకోండి అలాగే భయం వేసింది అనుకోండి చూడండి భయం అర్ధరాత్రి పన్నెండు గంటల భయం వేసింది అప్పుడు భయం ఐబోబాయి భయం వేసేస్తుందంటే ముసుగుతు కూర్చుంటే ఇంకా భయం వేస్తుంది అప్పుడు ఏం చేయాలి ఉపటి తీసి పక్కన పారేసి ఇలా కూర్చుని ఒకసారి నిటాగ్గా అవసరం నిటాగ్గా కూర్చుంటే ఆ స్పేస్ వస్తుంది లేకపోతే రాదు ఇలా కూర్చుని ఓ అని మీరు అని చూడండి భయం పోతుందా ఓంకారం ముందు నిలబడి భయం ఏం లేదు అసలు సో ఈ విధంగా ఎంత దూరంలో ఉందండి ఓంకారము మీ హృదయంలో ఉందండి సో అన్ని విధాల మానసికములైన క్లేశములు పోవటానికి చాలా దగ్గరగా ఉండే విశ్రాంతి స్థానము నీవు సుమా ప్రతి వేషోసి ప్రతివేశం అంటే దగ్గరగా ఉన్న ఇల్లు అంటే దగ్గరగా ఉన్న ఇల్లు అంటే దగ్గరగా ఉన్న ఇల్లు లాంటిదా అనవు అర్థం ఓంకారం ఇల్లు అవదు కదా సో అంటున్నారు ఆయన ఇదే విధంగా అంటే ఎలాగైతే దగ్గరగా ఉన్న ఇంట్లో సాయంకాలం అలసిపోయిన వాడు విశ్రాంతి తీసుకోవడం వీలు పడుతుందో అలాగానే ఇల్లు అనుకున్నారు ఇల్లు వంటిది ప్రతివేశం మేము కోపం వచ్చినప్పుడు ఓం అంటా ఉంటే ఆ శీలము శీలము అంటే సహజ స్వభావము సో ఓంకారము ఏమైపోతుందో తెలిసిన మైండ్కి ఒక సైలెన్స్ని తీసుకొస్తుంది ది సైలెన్స్ ఆఫ్ ది మైండ్ దట్ ఈస్ ది ట్రిక్ అండి మీరు సైలెన్స్ ఆఫ్ ది మైండ్ని పట్టాలి నిన్న వివేక చూడమని క్లాసులో నేను దీని గురించే విస్తారంగా మాట్లాడి నిన్నే కాదు మొన్న కూడా అదే నిన్న చెప్పిన పాఠం మొన్న చెప్పిన పాఠం అటు మొన్న చెప్పిన పాఠం ఒకటే పాఠం ఇంకేమీ మార్పు లేదు పాఠం భాష భాష మారుతున్న విషయం ఒక్కటే ఏమిటండి టాపిక్ ఏమిటండే సైలెన్స్ ఆఫ్ ది మౌండ్ మైండ్ మౌనం మౌనం అంటే మైండ్ సైలెన్స్ అండి వాక్ సైలెన్స్ కాదు వాక్ సైలెన్స్ ఈజ్ సెకండరీ సో మైండ్ యొక్క సైలెన్స్ ఆ మైండ్ యొక్క సైలెన్స్లో ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది సైలెన్స్ ఆఫ్ ది మైండ్ ఆల్ థింకింగ్ షుడ్ డెవలప్ థింకింగ్ ఉండకూడదు కళ్ళు మూసేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయి ట్రాన్స్లో ఉండిపోవాలంటే అది ఇట్ మే నాట్ వర్క్అవుట్ సో కావ అది కాదు అసలైన సమాధి వేదాంకుల సమాధి ఏమిటంటే ఆల్ థింకింగ్ విల్ బి డేర్ టూ మచ్ థింకింగ్ ఉండదు హైపర్ థింకింగ్ ఉండదు హైపర్ యాక్టివ్ మంచిది కాదు కాంగ్ థింకింగ్ ఉంటుంది బట్ ఆల్ థింకింగ్ ఈజ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైలెన్స్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ గెట్ ఇట్ సో మీరు మైండ్ ఎప్పుడు సైలెన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలి అది కొంచెం సాధన చేతను సిద్ధిస్తుంది జస్ట్ హియరింగ్ టు ది వర్డ్స్ విల్ నాట్ గెట్ ది థింగ్ నేనేదో వర్డ్స్ కొన్ని పదాలను నేను ప్రయోగించి పాఠం చెప్తాను ఆ పాఠం వల్ల వర్కౌట్ అయిపోదు అది మీరు జాగ్రత్తగా దాన్ని సంపాదించుకోవాలి శ్రవణం పునః పునః శ్రవణం చేసి మనం చేయటం ద్వారా నిధిధ్యాసనం ద్వారా అది సాధ్యం అవుతుంది అంటే ఏమిటి మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నా ఒకసారి ఓంకారాన్ని ఉచ్చరించి ఒకసారి పైకి అక్కర్లేదు మనలో మన లోపల మానసికంగా ఓంకారం వచ్చింది మనస్సుకు సంబంధించిందే పైకంటే కూడా అనొచ్చు బస్సులో వెళ్తే అంటే బాగుండదు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వీడు ఏదో సో ఒకప్పుడు అవసరమైంది నేను ఒకసారి ఓ కేాను గైడ్ తీసుకెళ్ళాను మేమత్ కేవ్ అని చాలా పెద్ద కేవ్ గైడ్ యొక్క సహాయంతో వెళ్ళాం ఆ గైడ్ ఏం చేసేదంటే దీపాలన్నీ అర్పేస్తాను మీరు ఆ సైలెన్స్ని ఆ చీకట్ని పరిశీలించడం నేను దీపాలన్నీ ఆర్పేసాను అర్పిస్తే ఇట్ ఎ పర్ఫెక్ట్ ఆర్పన్స్ పెర్ఫెక్ట్ సైలెన్స్ సైలెన్స్లో కూడా ఇలాంటి అలాంటి సైలెన్స్ కాదు జీరో డెసిబుల్స్ సౌండ్ అలాంటి సైలెన్స్ అప్పుడు నేను అతన్ని ఓ పర్మిషన్ అడిగాను ఐ విల్ సే ఓమ్ యూ మైండ్ అంటే అతను అన్నాడు మెనీ పీపుల్ డూ దాట్ ప్లీజ్ డూ అమెరికాలో అండి అమెరికాలో ఓమ్ అనే ముందు పర్మిషన్ అడగదా ఇక్కడంటే అందరూ ఓమ్ అంటారు ఎందుకంటే అమెరికాలో వాళ్ళకి తెలుసు ఓమ్ దే నో ఇట్ హోమ్ ఈస్ నాట్ అన్నో అంటున్నాను ఆ గేడ్ అన్నాడు ఐ నో దట్ హోమ్ యు సే ఇట్ అన్నాడు అప్పుడు నేను ఓ అని అన్నాను అలా అంటూ ఉండగానే ఒక విలక్షణమైనటువంటి ఆ అనుభవం మనకు కలుగుతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పారు ఎస్ యస్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ అని చెప్పారు సో దే కెన్ రికగ్నైజ్ ఇట్ సో ఆ విధంగా సందర్భాన్ని బట్టి పైకి అనాల్సి ఉంటుంది బస్సులో వెళ్తే మీరు అంటే బాగుండదు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా అనుకుంటారు సందర్భం ఉంటే అనొచ్చు ఇంట్లో ఉందనుకోండి యూ కెన్ సే లవ్ యూ కెన్ సే లౌ నో ప్రాబ్లం ఓ అని నాలుగు మాత్రలు ఎనిమిది మాత్రలు పదహారు మాత్రలు కదా నాలుగు మాత్రలు ఇంకోసారి అనొచ్చు కావాలండి ఓ అని కాదు అలా కాదు ఓ Give importance to the silence. That is important. మళ్ళీ ఇంకోసారి ఓ అని ఆ విధంగా ఆ సైలెన్స్ని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది బస్సులో వెళ్తూ ఉంటారు మైనే వేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆలోచనలు కట్టి పెట్టేసి అహమ్ అస్మి ఐ ఆమ్ యు స్టే విత్ యువర్ సెల్ స్టే విత్ యువర్ సెల్ దట్ ఈస్ ఆల్ యూ హెల్ప్ టు డూ ఇఫ్ నెససరీ Then you దెన్ యూ విల్ గెట్ ది సైలెన్స్ ఆఫ్ ది మైండ్ రుచి మరిగితే వదిలిపెట్టరు గెట్ ఇట్ యువ్ టు అటువంటి వాళ్ళని సో సైలెన్స్ ఆఫ్ ది మైండ్ ఏమిటో తెలియదు వాడికి వాడు హీ హాస్ టు గోయింగ్ టు స్లీప్ దెన్ ఓన్లీ హీ నోస్ వాట్ ఈస్ సైలెన్స్ అదర్వైజ్ హీ డజంట్ నో వాడి గురించి కాదు ఈ మాట బికాస్ హీ కెనాట్ ఎట్ ఓంకారములో నా మనస్సుకు విశ్రాంతి లభిస్తోంది అని అప్రిషియేట్ చేయాలంటే వాడు కొంత ఉండాలి అంటే ఓంకారమును అభ్యాసం చేసేటువంటి స్వభావం కల వాళ్ళకి వాళ్ళకి ఉండే పాపములు అంటే తప్పుడు ఆలోచనలు క్రోధము కామన ఫియర్ ఇటువంటివన్నీ కూడా పోతాయి ఏదైనా దుఃఖము సఫరింగ్ ఉంటే అది కూడా పోతుంది ఆ విధంగా వీటిని అన్నింటి పోగొట్టి మనస్సుకు విశ్రాంతినిచ్చేటువంటి స్థానానికి నువ్వు కాబట్టి ప్రతివేశోసి ప్రతివేష అంటే రిటైరింగ్ రూమ్ యు ఆర్ లైక్ ద రిటైరింగ్ రూమ్ తర్వాత అత మాం ప్రతి ప్రభాహీ ప్రకాశయాత్మానం ప్రప ప్రమాపద్యస్వ ప్రాణి బాహితో కలపండి మా ప్రభాహి ఓ ఓంకారమా నీ యొక్క మహిమ నాకు ప్రకాశించుగాక గురికే ఓం అన్నా ఏమీ అవలేదని నన్ను అన్నారు అనుకోండి అంటే ఆ ఓంకారం యొక్క విశేషం మీకు తోచలేదు మీ మనస్సుకి రాలేదు అలా అవ్వకూడదు ఓం అన్న వెంటనే అదే ఇదేదో గొప్పగా ఉందండి అని అనిపించాలి దాన్నే ఏమంటారంటే అప్రిషియేట్ చేయడం అంటారు సో ఓ ఓ ఓ ఓ ఓ ఓంకారమా నీ మహిమ నాకు ప్రకాశింపజేయుము నీ మహిమను నాకు ప్రకాశింపజేయుము అంటే నేను నీ యొక్క మహిమను గుర్తించలేకపోతాను ఏమో నీ అనుగ్రహం చేత నేను గుర్తించదనుగాక ప్రమా ప్రమాపద్యస్వ మా ప్రపద్యస్వ ఓ ఓ ఓ ఓ ఓంకారమా యు కమ్ అండ్ స్టే విత్ మీ stay stay with with me, don't go away. prayer, prayer wonderful prayer I tell you. So, dhanga, one should strive to ప్రపంచస్వ స్టే విత్ మెయిన్ డోంట్ గో అవే అని ప్రేయర్ వండర్ఫుల్ ప్రేయర్ అయితే సో uniki, kana ఉనికి prakasha స్వయం ప్రకాశమైనటువంటి సత్త ఆ prakasha ప్రకాశ nilichi నిలిచి That is silence of the mind. And you can do that with విత్ ఓం అనగానే ఆ వ్యక్తిత్వము ఆ వ్యక్తిత్వాన్ని అంటిపెట్టుకుని ఉండే దుఃఖాలు పాపాలు భావనలు ఆ భావజాలము అదంతా కూడా ఆ జడ చూడండి అతను ఆ తుట్ట కూడా విలీనమైపోతుంది అంత ఓంగా సో ఆ నీవు నన్ను అనుగ్రహించు నన్ను నాకు నీ స్వరూపాన్ని ప్రకాశింపజేయి నీవు నన్ను పొందుము తద్వారా నేను ఆ సైలెన్స్ ఆఫ్ ది మైండ్ని నేను సంపాదించుకోగలుగుతాను అని ప్రార్థన సో రేపు క్లాస్లో అది కొంత పూర్తి చేసి నెక్స్ట్ అనువాకానికి ఓం పూర్ణ పూర్ణమి పూర్ణా పౌర్ణము దూర్ణశమాద పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి శ్రీకృష్ణార్పణమస్తు